జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతీల శ్రీమహామాధిపతార శంకరాచార్యమార్యపే గురు పరంపరాయమస్ సరస్వతి అవ్యక్ అవ్యక్దేనా తత్రకా పరిదేవన జీవితంలో వేటి వేటి గురించి అయితే మనం శోకిస్తామో ఆ శోకమునకు హేతువు ఏమీ లేదు హేతు లేకుండా శోకించడాన్ని అజ్ఞానం అంటారు చిన్నపిల్లవాడు దుఃఖిస్తూ కానీ తల్లికి తల్లి దుఃఖించదు నిజంగా ఇప్పుడు అక్కడ నిజంగా హేతు ఉన్నట్లయితే తల్లి కూడా దుఃఖిస్తుంది చిన్నపిల్లవాడు ఏడవ ఏడవడానికి హేతు ఉందనుకోండి తల్లి కూడా దుఃఖిస్తుంది ఇప్పుడు దెబ్బ తగిలియడు రక్తం కారుతోంది దెబ్బ తగిలింది రోడ్డు మీద దెబ్బ కొట్టుకొచ్చాడు రక్తం కారుతోంది ఏడుస్తుంటే తల్లి తల్లి ఏడవదు కానీ వాడి కంటే ఎక్కువ దుఃఖాన్ని తల్లి పొందుతుంది ఎందుకని ద రీజన్ ఫర్ యాంగ్విష్ కానీ వాడు నిష్కారణంగా ఏడు పాలు తాగేసి ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే పట్టించుకోలేదు షీ కేర్ బికాజ్ షీ నోస్ that there is no reason for crying. So, రీజన్ manam క్రైమ్ సో ఈ జీవితంలో మనం వేటు వేటు కోసం దుఃఖిస్తామో వాటి విషయంలో మహాత్ముల యొక్క దృష్టికోణం ఆ విధంగానే ఉంటుంది what is there to cry about what is there to feel uh, anguish about it there is no such thing so సో అదావంతే చర్తమానే తథ ఆదిలో లేదు అంతంలో లేదు అవ్యక్త ఆది అని మధ్యానికి దాని వర్తమానంలో కూడా లేనట్టే లెక్క ఊరికే కనపడుతూ ఉంటుంది అంటే కనపడేదే కానీ ప్రతీయమానమే కానీ ఉన్నదాంతో సమానం కాదు ఉన్నదాని గురించి దుఃఖించాలి కానీ కనపడేదాని గురించి దుఃఖించటకు సో తర్వాత అపరిహార్యమైనప్పుడు దుఃఖించడం అనవసరం దట్ విచ్ యూ కెనాట్ దాని గురించి దుఃఖించడం ఉదాహరణకి దీనికి మహాత్ములు దృష్టాంతం ఇచ్చారు మీరు నిద్ర లేవగానే నోరంతా కూడా చాలా అదో రకంగా ఉంటుంది మీరు బ్రష్ చేసుకుంటే కానీ ఆ ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది దాని గురించి దుఃఖిస్తారా దుఃఖిస్తారు ఎందుకని అపరిహార్యం అది హూ హూ లైక్స్ దట్ నోబడీ that's why you brush so we don't like it but we don't cry about it undukani aparihadyam ante ragi vasankalalo endalo endalo ni vachina pudu ullanta kuda sweatadi untundi thala asam thala asalu andabhanga untundi emi anukoolanga undadu who likes it nobody likes it but we don't cry about it suppose somebody is crying about weather also nenu ee maata america lo cheppanu Are you people concerned about weather or not? Anadhyaya. Anadhyaya, while they started thinking about it. But they have to answer my question. And then, while I have an adhyaya, how do you feel about it? And then, I don't want to tell you. I don't want to tell you, I don't want to tell you about weather in Japan. And then, how do you know, Anadhyaya? Because you have a weather channel. వెదర్ ఛానల్ టీవీ ఛానల్ అండి వెదర్ ఛానల్ మీకు ఆశ్చర్యమేటో తెలుసా సిఎన్ఎం ఛానల్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెల్ ఎకనామికల్లీ ఫాక్స్ న్యూస్ ఛానల్ వాజ్ నాట్ డూయింగ్ సో వెల్ బట్ వెదర్ ఛానల్ ఈస్ డూయింగ్ వెర్ రియల్లీ అండ్ సో అక్కడ వెదర్ మీద కా ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారనుకోండి మీ డ్రెస్సు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారా చూసుకోరా జేబులో పైసలు సరిగ్గా ఉన్నా లేదో చూసుకుంటారా పర్స్ ఇలా చూసుకుంటారో చూసుకోరా అలాగే వెదర్ కూడా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు కూర్చోండి సో దే ఆర్ పర్మనెంట్లీ కన్సర్న్ అబౌట్ వెదర్ ఇండియాలో వెదర్ గురించి వేర్ నాట్ కన్సర్న్ మనకి ఏదో హాట్గా ఉంటుందో అప్పుడప్పుడు చల్లబడుతూ ఉంటుంది మొత్తం మీద హాట్గానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా వేర్ నాట్ దత్ మచ్ కన్సర్న్ కానీ వాళ్ళు హైలీ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ సో వెదర్ గురించి దుఃఖించే ఉపయోగం ఏమిటండి అపరిహార్యమైన విషయంలో నేను ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ ఎందుకు ఎందుకు కన్సర్న్ పెట్టుకుని ఉపయోగం ఏమిటి వెదర్ గురించి వెదర్ని చేంజ్ చేయగలరా మీరు యూ కెనాట్ చేంజ్ ఇట్ ది వెస్ యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్ బట్ యూ కెనాట్ చేంజ్ ఇట్ సో ఎనీవే ఆ విధంగా వెదర్ గురించి దుఃఖించటం అనవసరం అపరిహార్యమైన విషయంలో క్యా పరిదేవన వాట్ ఈస్ దేర్ టు ట్రై అబౌట్ ఇట్ దట్ వాస్ ది టాపిక్ భాష్యం చూస్తున్నాము తోక్తం అదర్శనా పతి పునశ్చాదర్శన గత నా తవ నం వృథాకా పరిదేవన సో మహాభారత స్త్రీపర్వంలో అధికంగా దుఃఖిస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుని ఉద్దేశించి విదురుడు అంటున్నాడు ఎవరి గురించి దుఃఖిస్తున్నావో నువ్వు నువ్వెవరి గురించి దుఃఖిస్తున్నావో ఏ వ్యక్తి గురించి దుఃఖిస్తున్నావో ఆ వ్యక్తి అదర్శనాత్ అంటే డార్క్నెస్ హీకే ఆపతిత అంటే వచ్చి మన జీవితంలో వచ్చి పడ్డాడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో we don't know but suppose meer rail ekkar rail ekkite oka aayana kanipontadu parichayam ayyadu parichayam ayithe aya meer evarante nenu palana company lo nenu officer nanu cheptadu chepte meer oho anukuntaru gaane do you really know his entire past or what just hearsay athan cheppindi vini there is no reason to doubt it so you take it like that అంతేగాని అది ఏదో పెద్ద జ్ఞానము మీరు తెలిసేసుకున్నా ఏమిటి తెలుసుకున్నారు ఏమిటి తెలిసింది అక్కడ ఏమీ తెలియలేదు హీ సైడ్ సంథింగ్ అండ్ యూ అండర్స్టూడ్ వాట్ హీ సైడ్ దట్స్ ఆర్ యు యూఆర్ నాట్ వైజర్ విజ్డమ్ ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదు దీ ఏమీ కొత్తగా తెలిసిందేమీ లేదు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి మంచి తేడా తెలియకపోవడం చేత మనకు అలా అనిపిస్తుంది సమ్ ఇన్ఫర్మేషన్ అది దట్ ఇన్ఫర్మేషన్ డజంట్ మేక్ యూ వైజర్ doesn't improve your situation doesn't make you less concerned less unhappy less frightened e rakamaina maarpu tisukoradu aa information endukide aa information dani wisdom man anram so wisdom ante manushulo vikasam raavalsu untundi kabatti ayya nenu palana nenu inta varaku officer nendi nenu palana officer men cheppadu so you think you know something now i am a railed yuthadu digesh vellipottadu ippudu aayiki promotion vastundho emos no how do you know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 dagdho iko telisindhe undi so you do not become wiser apudu kuda manake edaina samacharam telisindhe ante you should make us more wise you do not become wiser you remain what you are in spite of getting that uh, extra information waste okka maatlo cheppalante adarshanaata aapatitah you become now wiser adarshana aapatitaha ante wiser you become wiser elaga అంటే ఆ వ్యక్తిపై ఉండేటువంటి ఆసక్తి తగ్గుతుంది ఆసక్తి తగ్గుతుంది ప్రేమ తగ్గుతుందని నేను అంట ఆసక్తి తగ్గుతుంది కానీ జీవితం అంటే ఈ విధంగా ఉంటుంది కదా అని అ తీవ్రమైన ఆసక్తి తగ్గుతుంది మృత్యు అనే ఓ పదం వాడుతూ ఉంటాను నేను గృహదార్జకం మూడో బ్రాహ్మణం చూస్తున్నా దాంట్లో మృత్యు నిర్వచనం వచ్చింది శంకరులు మృత్యువును నిర్వచిస్తారు ఆ వాక్యం యథాప్రక యాజ్ ఇట్ ఈజ్గా రాసి పెట్టుకోవాలని కూడా అనిపించింది ఆయన ఏమైనా నిర్వచనం చేస్తారంటే ఇంద్రియములకు విషయములతోటి సంపర్కం ఏర్పడినప్పుడు మనలో ఏర్పడే ఆసక్తి కలదో అది మృత్యువు దానికి మృత్యువు అనిపి సో ఇంకా అంతకంటే కాబట్టి ఈ ఆసక్తి కొద్దిగానైనా తగ్గిందనుకోండి హీ బికమ్స్ వైజా దట్ ఈస్ వెస్ద క కనుక అదర్శనాథ ఆపతిత వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకి తెలియదు ఎక్కడి నుంచో గాల్లోంచి ఊడిపడ్డాడు ఫ్రమ్ థిన్ ఊడిపడ్డాడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటారు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటే వాడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు యొక్క వాడి మూలము ఏమీ మనకి తెలియదు అదర్శనాథ ఆపతిత పునశ్చర్శనంగత మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు కొంతమంది అయ్యా నేను ప్రే నేను ప్రేమించినటువంటి వ్యక్తి తండ్రి కావచ్చు భర్త కావచ్చు బాధ్యత కావచ్చు వాళ్ళెవరు వారు పోయారు ఇప్పుడు వారు ఎక్కడున్నారని హీస్ కన్సర్న్ మీకు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు వచ్చాయో మీకు రావు నాకు వస్తాయి ది person is concerned అండ్ ది పర్సన్ ఈజ్ నౌ వాన్స్ టు నో వాట్ హ్యాపెన్ టు హర్ బిలవెట్ హర్ హీస్ లౌడ్ వన్ వాట్ హ్యాపన్ టు దట్ పర్సన్ మా మంచి వ్యక్తి అండి నలభై ఏళ్ళ మనిషి ప్రాణం పోయింది పోయి పదిహేను రోజులైంది ఇప్పుడు ఆ ప్రాణి సుఖంగా ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు హాయిగా ఉన్నాడా అండ్ షీఈ్ అన్ హ్యాపీ ఐఎన్ హ్యాపీ యాంగ్విష్ టోటల్ డిస్ట్రెస్ దాని గురించి అంటే అప్పుడు అప్పుడు ఏదైనా ఒకటి కల్పించి చెప్పాలి అలా కల్పించి చెప్పడానికి అలవాటు పడ్డవాడైతే టక టగటక హీ విల్ రీల్ అవుట్ ఆ లాంగ్వేజ్ని హీ విల్ రీల్ అవుట్ ఏదో చెప్తాడు ఏమని చెప్తాడు అంటే స్వర్గలోకానికి వెళ్తున్నాడు ఆ వెళ్ళి దారిలో చిన్న ఆబ్స్టికల్ ఒకటి ఉంది అందుకోసం అలా అటక్ అయి ఉన్నాడని చెప్తాడు నాకు తెలిసింది అని చెప్తాడు ఆ మాట చెప్పిన వాడు వాడు విద్వాంసుడు వాడు జ్ఞాని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 హిందూ సమాజంలో ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఈ టీవీ నైన్ వీళ్ళు బాగా హైలైట్ చేసేసి ఈ జన విజ్ఞాన వేదికని బాగా కండెమ్ చేసేస్తున్నారు కానీ క్రిస్టియన్ మిషనరీస్ వాడు సమావేశం పెట్టి ఇదిగో వీడి కాళ్ళు మేము బాగు చేసాం వాడి కన్ను బాగు చేసాం వీడి చెవి బాగు చేసామని వాళ్ళేమో ఢంకా బజాయించి చెప్తుంటే దాని మీద వీడు ఏ రకమైన రీసెర్చ్ ఇచ్చేది దాన్ని ప్రమోట్ చేస్తుంది ఈ దేశుడ్ బి ఇంపార్షన్ దీన్ని ఖండించినప్పుడు దాన్ని ఖండించాలి సో స్వర్గానికి వెళ్ళి దారిలో అటక్ అయి ఉన్నాడని అంటే అడ్డు తగిలి ఉన్నాడు అంటే ఎలా పోతుంది ఎలా పోతుందంటే ఏదో చెప్తాడు ఏదో మామూలుగా కొన్ని రిచువల్స్ ఏమో కొన్ని లోకంలో ప్రఖ్యాతి చెందిన రిచువల్స్ ఉన్నాయి మొత్తానికి ఎలా చెప్పినా ఊరికే పేరు మారుతుంది తప్పిస్తే గిరగిరా తిరిగి మళ్ళీ ఒకటే పాయింట్ దగ్గరికి వస్తారు ఏదో పూజ చేయమనో హోమం చేయమనో లేకపోతే ఒక నదీ స్నానం చేయమనో లేకపోతే దేవాలయంలో చుట్టూ తిరిగి దేవుడికి దండం పెట్టమనో మొత్తం మీద అన్ని మీరు వేరెవర్ యూ గో ఫైనల్లీ యూ కమ్ ఇన్ టు ఆఫ్ దీస్ థింగ్స్ కాయన వాచా మనసేంద్రియన్ వా వీటి చేత ఈశ్వరుని ఆరాధించే పద్ధతులు ఏవో ఉన్నాయి వాటిల్లో కొంచెం లోక ప్రసిద్ధమైన పద్ధతి ఒకటి చెప్పొచ్చు లేకపోతే కొంచెం నావెల్ పద్ధతి ఒకటి చెప్పచ్చు ఒక ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే హీ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ హిస్ మైండ్ మీరు వేసిన ప్రశ్నకి తగ్గట్టుగా ఓ టెంపుల్ చెప్తాడు సపోజ్ ఇలా అట ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చెప్తాడంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేదన ఊరుంది అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామిని మీరు దర్శనం చేసిన చెప్తాడు ఇంక టెంపుల్ వాళ్ళకి రావు ఈ ప్రాబ్లంకి ఆ టెంపులే ఆ దేవుడే అని చెప్తాడు ఈ మనిషి ఇటు తప్పుకోగానే ఇంకో మనిషి వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం అడిగితే నువ్వు కోయంబత్తూర్లో దక్షిణామూర్తి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసేదాన్ని వాడికి చెప్తాడు ఈ రకంగా అంటే ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క దేవత ఆ దేవతకి ఆ టెంపుల్ అలా చెప్తారు ఒక ఒక ఆయన భయపడుతుంటే చాలా భయ భయాన్ని అనుభవిస్తూ ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది కూడా ఇట్ వర్క్స్ ఆల్సో సమ్ టైమ్స్ సో సో ఏ కైండ్ ఆఫ్ ప్యాలియేటివ్ ఇమీడియట్ సొల్యూషన్ కింద సో ఒక ఆయనకి చాలా భయపడుతున్నాడు చాలా భయాన్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తుంటే నేను చెప్పాను ఇక్కడ పెడపట్నం లంకన ఊరుంది ఇక్కడ ఎక్కడ గద్వాళ్ళ దగ్గర ఉంది గద్వాల గద్వాలను ఊరుంది కదండి ఇటు ఇది రాయ రాయచోటు రాయచూరు వెళ్ళి దారిలో గద్వాల దగ్గర దిగి బస్సు ఎక్కువెళ్తే పెద్దపట్నం లంకన ఊరుంది కృష్ణానది తీరం కృష్ణానది తుంగహోద్రానది వాటెవర్ ఆ తీరంలో అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది హనుమాన్ టెంపుల్ అక్కడికి వెళ్ళి మీరు ఓ మూడు రోజులు అక్కడ ఉండి రామనామాన్ని జపం చేస్తే మీ భయం పోతుందని చెప్పాను నేను ఒక ఆయనకి పోయింది ఆయన నిజానికి ఇక్కడ కూర్చుని చేసినా పోతుంది అక్కడికి వెళ్ళి చే చేస్తే మీకు కొంచెం ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటాడు అక్కడ ఒక పూజారు ఒక ఉన్నాడు ముందు వెళ్ళి ఆయన పట్టుకోండి పట్టుకుంటే అక్కడ ఇంకా ఇల్లు వాకిలు ఏముండదు అక్కడ ఆ దేవాలయమే ఉంటుంది ఆ పూజారు ఉంటాడు ఆ పూజారిని దేవుడికి నైవేద్యం పెట్టిందంటూ మీకు కొంత భోజనం పెట్టుకుంటే ఆయన భోజనం పెడతాడు పలహారం పెడతాడు ఏదో అది తినండి రోజు మూడు సార్లు పెడతాడు ఆయన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మీతో అక్కడే పడుకోండి అక్కడ వార ఆయన ఏర్పాటు రూమ్ ఉంది ఆ రూమ్ ఇస్తే ఒకటే రూమ్ ఉంది అక్కడ నేను వెళ్ళొచ్చానని చెప్పి చెప్పాను సో అక్కడ పడుకునే మీరు రామనామాన్నే జపం ఈ మూడు రోజులు జపం మీ భయం పోతుందని నేను చెప్పా పోయింది ఇట్ వర్క్స్ బట్ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇంకో భయంతో మళ్ళీ తయారవుతుంది సో ఈ విధంగా మనం ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది బట్ వాట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ షుడ్ బీ ఎంకరేజ్డ్ ఇట్ దట్ ఈస్ ది పాయింట్ ఒకప్పుడు ఫెయిల్గా ఉంటే పర్వాలేదు ఒకప్పుడు ఎద్రవాడిని ఎక్స్ప్లాయిడ్ చేసి లెవెల్లోకి వచ్చింది అనుకోండి నేను ఏదో చెప్పాను నా ఏదో ఒక స్వార్థబుద్ధి లేకుండా ఒక ప్రేమతో చెప్పాను ఆయనకు వర్కౌట్ అయింది సపోజ్ నేను ఎక్స్ప్లాయిడ్ చేయదలుచుకున్నాను అనుకోండి నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడికి అక్కడి నుంచి హోమో హోట చేయిస్తాను పదివేలు అవుతుందని చెప్పాను అనుకోండి దెన్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్ప్లాయిటింగ్ ది పర్సన్ సో ఈ విధంగా అలాగ మనం ఎప్పుడూ కూడా మిస్లీడ్ చేయకూడదు పునశ్చ అదర్శనం గత క్లీన్ దేవుడి దగ్గర నుంచి వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు అంటే మనకేం తెలిసిందా పెట్టిందా అదర్శనం నుంచి వచ్చాడు పునశ్చ అదర్శనం గత నా సౌ తవా సో వాట్ ఈస్ ది కంక్లూషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటండి అంటే మనం ఆయన దేవుడి దగ్గర చెప్పు మనం చూశామన్నా అయితే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే చూశామనా దాని తాత్పర్యం ఏంటంటే నాసౌ తవ నతస్యత్వం అది ఖాయం అతడు నీవాడు కాడు నీవు అతని వాడవు కావు రిలేషన్షిప్ అయితే నీవు డెవలప్ చేసేవో ఆ రిలేషన్షిప్ ఇట్ హ్యాస్ ఎండెడ్ It was ఇట్ వాజ్ ఓకే వైల్ ఇట్ వాజ్ ఆన్ నౌ ఇట్ హ్యాస్ నో మోర్ రిలవెన్స్ సో ఫర్గట్ అబౌట్ ఇట్ నా సౌ తవ నా తస్యత్వం భాగవతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది బీట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఏ భాగంలో నాలుగో భాగంలో ఉందనుకుంటా ఒక రాజ మహారాజు ఉంటాడు రాణి గారు ఇది అదే ఉంటుంది వాళ్ళకు కుమారుడు ఉంటాడు ఆ కుమారుడు ఏదో కారణంగా చిన్న వయసులో ప్రాణం పోతుంది ప్రాణం పోతే ఆ మహారాజు మహారాణి చాలా తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటాడు ఒక ఋషి అత్రిమహర్షి వాళ్ళ ఒక మహర్షి వాళ్ళకి ఆ మహర్షికి శిష్యులు వెళ్ళు ఆ త్రిమహర్షి అనుకోకుండా వీళ్ళ ఊరు వస్తాయి వస్తే మహారాజు గారు మహా దుఃఖంలో ఉన్నారు తిండి తిప్పలేవు అలాగా నీరసంగా పడున్నారు దుఃఖిస్తున్నారు మరణించినటువంటి శిష్యుల కోసం దుఃఖిస్తున్నారు అది ఉంటుంది ఇప్పుడు అత్రి మహారాష్ వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే చూడండి ఆ జీవుణ్ణి మళ్ళీ మీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను మీరు విల్ హ్యావ్ ఎ వర్డ్ ఎ డైలాగ్ విత్ హిమ్ అని చెప్తా పోయేప్పుడే మూడు రోజులు నాలుగు రోజులు ఆ జీవుణ్ణి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతా మీరు యు హ్యావ్ ఏ డైలాగ్ విత్ దట్ జీవా అంటే అంతకంటే కావాల్సిందే ఉంది ఏ మనిషి చచ్చిపోయాడో ఆ మనిషిని మళ్ళీ తీసుకొచ్చి నిలబెడతా ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్ best thing is to leave things alone let let the things take their own natural course and reverse cheyadam anedi it leads to very unusual uh, problems but anyway in this situation atri maharshi says that unta a jeevunu malli vapas pilustadu a jeevude paralokaaniki velipothadu punyalokaanike velladu ankonde punyalokam nunchi vapas pilustadu vaadu oka tejo roopamga vachi vela mundu kanapadthadu kanapadithe అడుగుతాడు ఆ జీవుని ఏమో వీళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు కదా నీ కోసం దుఃఖిస్తున్నారు అని అడుగుతాడు అంటే వాడు అంటాడు వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులే ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులు అంటారు వీళ్ళు అని అడుగుతాడు అంటే వీళ్ళ స్థానం వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఈ జీవుడి గురించి ఎంత దుఃఖిస్తున్నామో ఆ జీవుడు కూడా ఈక్వల్ విహమెన్స్ తోటి మన కోసం దుఃఖిస్తూ ఉంటుంటాడు వాళ్ళు సెపరేషన్ అని అనుకుంటారు కానీ వాడు ఏ రకం ఏ జన్మ తల్లిదండ్రులు నాకు చాలా జన్మలు ఉన్నాయి నాకు గుర్తుండి మూడు జన్మలు ఉన్నాయి గుర్తులేని విన్నో ఈ మూడు జన్మల్లో ఏ జన్మకి సంబంధించిన తల్లిదండ్రులు నేను ఆలోచిస్తున్నాను అంటాడు ఆ జీవుడు అనేప్పటికీ ఈ మహారాజు మహర్షి నాకు జ్ఞానోదయం అయింది అని అంటే అప్పుడు ఆ మహర్షి సరే నువ్వు వచ్చిన పని అయింది వెళ్ళిరావాయా నా జీవుని పంపించేస్తావు అప్పుడు వీళ్ళు దేహాన్ని తీసుకువెళ్ళి దహన కట్టి వేస్తారు స్టోరీ కాబట్టి నా సౌ తవ నత్వం అసౌ తవ నా ఎవడి గురించి దుఃఖిస్తున్నావో వీడు తవ నా వాస్తవంలో నీకు చెందినవాడు కాదు నా తస్యత్వం తస్యత్వం నా వానికి చెందినవాడవు నీవు కాదు వృథా కా పరిదేవనా పరిదేవనా కా పరిదేవనా వృథా పరిదేవన అంటే దేవులాడుట అదే పనిగా దుఃఖించుట కా వాట్ ఈజ్ ఇట్ what is the meaning of it ante artham it is meaningless that alone is pointed out as urtha it is a waste abatte dan yathartha swaroopam telusukoni ante navvuto undamani kerintalu kottamani pandaga chesukomani nen cheppaledu that is not the idea the idea is there is no logic there will no point in getting depressed అంటే టోటల్లీ ఫర్లార్న్గా అయిపోవటం దుఃఖం దుఃఖ భారాక్రాంతుడు అయిపోవటం అన్నది అది తగదు లోకల్లో ఇటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు కనపడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం మనస్సుకి చాలా క్లేశం అనే అనిపిస్తుంది ఒకసారి నేను క్లీవ్లాండ్ అనే ఓ నగరం వెళ్ళాను క్లీవ్ల్యాండ్ నగరంలో నేను వెళ్ళేప్పటికి వాళ్ళు కేసు ఒకటి రడీ చేసి పెట్టారు స్వామీజీ వస్తున్నారు మీరు స్వామీజీతో మాట్లాడండి నేను ఒక అమ్మగారు ఆ అమ్మగారికి వయస్సులో ఉన్న కుమార్తె యొక్క వియోగం కలిగింది ఎవవుతూ ఉంటాయి ప్రపంచంలో తెల్లవారులేస్తే మృత్యువు సర్వత్రా ఉంటుంది కదనే వయ యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ అని రోగాలని రుచులని మానవ జీవితంలో ఇవన్నీ మామూలే కదా సరే ఆ వ్యక్తి ఆ కుమార్తె యొక్క మరణం జరిగింది చాలా కాలమైంది జరిగే సంవత్సర కాలం క్రితం జరిగింది బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఇంట్లో ఉండే మిగతా సభ్యులందరూ కూడా రికవర్ అయినారు అందరికీ షాకే బట్ ఆల్ ఆఫ్ దిమ్ హ్యావ్ రికవర్డ్ వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ బట్ దిస్ లేడీ డిడ్ నాట్ రికవర్ యాట్ రికవర్ అవ్వకపోతే నా దగ్గరికి తీసుకొచ్చారు నేనేం చేస్తాను సరే ఏదో ఏదో ఏదో ఉద్ధరిస్తారని కదా మరి ఇన్వైట్ చేసి పట్టుకొస్తారు మహాత్మని మరి నేనేం చేస్తారు నేనే చేతులు ఎత్తిస్తే అది ఎలా అలా కాదులేరు ఏదో మాట్లాడతాను నేను అని మాట్లాడాను ైఅర్ ఎస్టానిష్మెంట్ షీ వాస్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్ చాలా దుఃఖావస్థలో ఉంది అంతటి దుఃఖంలో ఉన్నవాడికి నేను చెప్పిన మాట మాత్రం ఏం తెలుస్తుంది ఒక్క పిసరు వివేకం ఉండే ఒక్కపిసరే రిసెప్టివ్గా ఉంటే నేను ఏదైనా చెప్పగలుగుతాను కానీ అంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నవారికి ఆమెకి నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను అయినా ఏదో ఆ సమయానికి తోచింది ఏదో చెప్పాను ఆమె విని వెళ్ళింది వారం రోజులు క్లాసులు క్లాసులు అయిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే ఆమె మీ మాట విన్న తర్వాత కొంచెం శాంతంగా ఉన్నారండి పర్వాలేదు షీఈ్ రికవరింగ్ అని అన్నారు వాళ్ళండి దేవుని అనుగ్రహం అని నేను అనుకున్నా అలా అయింది ఇంకోసారి ఏమైంది కెనడా టొరాంటో వెళ్ళ అక్కడ సిమిలర్ కేస్ బాగుంటాయి ఆరు మాసాల క్రితమో తొమ్మిది మాసాల ఒక పెద్దమ్మ గారికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి కుమారుడు ఎవరో పోయారు నలభై ఏళ్ళ పాడు యాభై ఏళ్ళ కూడా ఎంగింగ్ లెక్క కదా యాభై అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ సో దర్సన్ దైట్ అండ్ షీ కేమ్ టు మీ యాజ్ యూజువల్ షీ అండ్ హర్ డాటర్ కేమ్ వాళ్ళిద్దరూ వచ్చారు ఆమె మళ్ళీ నా దగ్గర ఈ ప్రాబ్లం ప్రజెంట్ చేశారు డాటర్ ఆమె ప్రజెంట్ చేశారు స్వయంగా నేను ఏదో ఇలాంటి శ్లోకం ఏదో ఆ సమయానికి ఏది తోస్తే చెప్తాం ఏదైనా మంత్రం వేస్తామా మహిమ కదా ఇంకే శాస్త్రంలో ఉండే విషయాన్ని బోధించే ప్రయత్నమే తప్పిస్తే సో ఇంకా అసలు నిజానికి కొన్ని విభూతులు పొట్లాలు కట్టుకుని జీవులు పెట్టుకున్న విభూతి పొట్ల అలాంటివి చేస్తే కూడా మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు అలా చేయటం కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది కానీ మనస్సు ఒప్పదు ఎందుకంటే మనం క్లీన్గా ఉండాలి తప్పిస్తే ట్రిక్స్ ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక దాంతో మనస్సు ఒప్పదు అయినా ఒప్పకపోయినా కూడా ఓ సందర్భాన్ని బట్టి మీరు ఈ రామనామాన్ని చెప్పించి లేకపోతే ఈ మంత్రాన్ని చెప్పించి విభూతిని ధరించి భగవంతుని ప్రార్థించండి మీకు లాభం కలుగుతుందని చెప్పడంలో తప్పేం లేదు ఇలా చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది సో అలా నేను చేసి ఉండాల్సిందే నాకు ఆ టైంలో తోస్తే నేను అలాగే చేసి ఉండేవాడిని కానీ ఆ టైం ఎలా ఉందంటే నేను రెండో అధ్యాయం రెండో స్కంధం భాగవతం పాఠం చెప్పిన అక్కడ పాఠం ద్వితీయ స్కంధం ద్వితీయ స్కంధంలో కథాకామామిషం ఏముండదు అంతా వేదాంతమే కట్ అని ఇది అనేదని అసలు మరణం అనేది లేదని ఈ రకంగా ఆ పాఠని చెప్పి చెప్పి అదే ధోరణిలో ఉన్నాను ఆ మైండ్ సెట్లో ఉండగా ఈ అమ్మగారు వచ్చారు సరే ఆమె అడిగిన దానికి ఇదిగో ఇలాగే చెప్పాను నా అసౌతమం అని ఈ ధోరణలో చెప్పాను ఆ వ్యక్తికి నీకు సంబంధం ఏమిటి ఏదో ఫర్ సమ్ టైమ్స్ హీ అపిర్డ్ అండ్ డిస్అపియర్డ్ కేమ్ ఫ్రమ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ వెంట్ ఇన్ ది డార్క్నెస్ కాల్డ్ గాడ్ వై డూ యూ వరీ బోర్డ్ ఇట్ అని ఈ ధోరంలో చెప్పాను చెప్పేప్పటికి ఆమె ఏమే రిసెప్షన్లో ఉందో నాకు తెలియదు కానీ పక్కన అమ్మగారు వాళ్ళ అమ్మాయి ఉన్న చూడండి ఆవిడ కోపట్ చేసి షిబికే అన్హ్యాపీ అన్హ్యాపీ అయ్యి ఆమె ఏమన్నారంటే స్వామీజీ ఆవిడ క్లాస్ అటెండ్ కూడా చేశారు స్వామీజీ మీరేమో జ్ఞానం చెప్తున్నారు కానీ జ్ఞానాన్ని కొంచెం ప్రేమపూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది అని ప్రొటెస్ట్ చేశారు సీరియస్గా వెంటనే నేను ఆ అపాల గా అమ్మ క్షమించు నేను పొరపాటు చేసి ఉండొచ్చు అవును మీరు చెప్పింది కరెక్ట్ నేను అలా చెప్పటం నాదే తప్పు దాన్ని కొంచెం వారి మనస్సుకి కష్టం కలగని విధంగా చెప్పాలి కానీ అంత హార్ష్గా నేను చెప్పుంటానో నా దగ్గర ఈ దోషం ఉన్నది నన్ను క్షమించమ్మా అని నేను అన్నా నేను క్షమించమని ఈ విధంగా ఎప్పుడైతే డిఫెన్సివ్లో పడిపోయానో ఆవిడ పాపం కంగారు పడ్డ అప్పుడు నేను ఒకటే మాట్లాడిగాను అంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్ దే లోన్ కంటిన్యూడ్ ది డైలాగ్ సో నేను మాట్లాడిగాను చూడండి మీకు బంధువర్గం నుంచి కావలసినంత సింపతి మీకు దొరికి అందరూ మిమ్మల్ని సింపతైజ్ చేసి కండోలెన్సెస్ చెప్పు తర్వాత కండోలెన్సెస్ కార్డులు కూడా వచ్చి ఉంటాయి మీకు వచ్చాయా రెడీగా వచ్చాయని చెప్పారు అది వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ పర్సనల్గా వచ్చి కండోలెన్సెస్ ఇస్తారు రాలేకపోతే కండోలెన్సెస్ కార్డు మీద రాసి పంపిస్తారు గ్రీటింగ్ కార్డు కండోలెన్సెస్ కార్డులు కూడా ఉంటాయి అవన్నీ వచ్చాయ వచ్చాయి మరి ఇంక నా దగ్గర కూడా కండోలెన్సెస్ కోసమే వచ్చారా అమ్మా తల్లి సింపతి కోసమే వచ్చారా ఏమీ దగ్గరికి మహాత్ముడి దగ్గరికి వచ్చేప్పుడు ఇంకా సింపతి కోరకూడదు మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళేప్పుడు సింపతి మీకు బంధువులు బంధువర్గం వీళ్ళందరూ సింపతి ఊరంతా సింపతి కదా యూ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ సింపతి ఐ సపోజ్ నవ్ యు వాంట లిటిల్ అదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విజ్డమ్ అని పోరు పెట్టద్దు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ హె ఎనఫ్ ఆఫ్ సింపతి some understanding will help will be helpful to you you should not expect sympathy from a mahatma nanna ante aa pedamma garu unnaru swami ji meeru cheppindi correct i appreciate what you said inga may god bless you if i was to be a bit harsh please i apologize wholeheartedly for it ani cheppa cheppi inkoka maata cheppa amma inkokaa naal roju undanu ikkada sayankalam bhagavatam class undi why dont you come for class ani cheppa she appeared in the class క్లాసుకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి క్లాస్కి వస్తూ ఉండాలి క్లాస్కి రాకపోతే ఏం చెప్తాం సో షీ కే ఐ వాస్ డేర్ ఫర్ ఎ వీక్ టెన్ డేస్ ఉన్నాను నేను షీ కంటిన్యూస్లీ కేప్ఫుల్లీ ఇట్ హెల్ప్డ్ హర్ ఐ థింక్ సో లేకపోతే ఎందుకు వస్తారు మొన్నడు భాగవతం క్లాస్కి మళ్ళీ కాబట్టి ఈ విధంగా మహాత్ములు చెప్పేప్పుడు కొంచెం హార్ష్గానే చెప్తారు సింపతి ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పడం విదురుడు కూడా సింపతి ఏ చెప్తే ఇంకేమీ నాసౌ తవ నస్య దట్ పర్సన్ హెజ్ నథింగ్ టు డూ విత్ యూ యూ హ్ నథింగ్ టు డూ విత్ దట్ పర్సన్ వృథా క్రైంగ్ క్రైంగ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈ అని ప్రోస్ త్రీ కలాప అదృష్టదృష్ట ప్రనష్టభ్రాంతిభూషు భూ భూ కలాప విషయసప్తమీ భూతు విషయ ప్రప విషయసప్తరిదన త్ర కరిదన తే సప్తమీ ఏకవచనం సప్తమీ ఏకవచనమేమక్కర్లేదు తేషు అని అర్థం తత్ర అంటే తేషు వారి విషయంలో వారంటే ఎవరు భూతాని కదా ఇప్పుడు అవ్యక్తాదీని భూతాని కాబట్టి తత్ర అంటే తేషు అంటే తేషు భూతేషు విషయే ఆ భూతముల విషయములో కాబట్టి పుత్రమిత్రాది ప్రాణుల విషయంలో పుత్రుడని మిత్రుడని ఇంకొకటని ఇంకొకటని ఈ ప్రాణుల విషయంలో కా పరిదేవన అంటే కోవా ప్రలాపహ పరిదేవనకి ట్రాన్స్లేషన్ ప్ర మీనింగ్ ప్రలాపహ దుఃఖించటము అనగానేమి దానికి అర్థమేమిటి ఎందుకంటే ఈ భూతములనన్నామే అంటే పుత్రమిత్ర ఎట్సెట్రా భూతములనన్నాము అదృష్ట దృష్ట ప్రణష్ట అది వరుస అదృష్ట అదర్శనం నుంచి వచ్చారు మనమేమో ఎరగము అదృష్టం అంటే అన్నం నుంచి వచ్చారు దృష్ట పరే వాయిల్ కనపడ్డారు ప్రడష్ట మళ్ళీ కనపడడం మానేశారు భ్రాంతి ఎక్కడి నుంచో అదృష్టం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్ళీ కనపడటం మానేసినటువంటి ప్రాణి విషయంలో పుత్రమిత్ర అని ఈ రకమైన లేబుల్స్ నిన్నేమడు వేయమన్నాడు ఆ లేబుల్స్ దేని వల్ల వచ్చాయి భ్రాంతి వల్ల వచ్చినాయి భ్రాంతి భూతేషు అంటే భ్రాంతి రూపేషు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 Miracle of life, everywhere, life, life, life, The miracle of life you see everywhere, మెరకిల్ ఆఫ్ లైఫ్ ఎవ్రివేర్ లైఫ్ లైఫ్ లైఫ్ లైఫ్ ద మెరకిల్ ఆఫ్ లైఫ్ యూ సీ ఎవ్రీవేర్ అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ అండ్ సో And ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఎమర్చ్ అండ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ డిజాల్వ్ ఇట్స్ఏ యూనివర్సల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ prani దీంట్లో మీరు ఒక ప్రాణిని పట్టుకుని ఆ ప్రాణికి ఏదో ఒక లేబుల్ వేసి ఆ ప్రాణి మన ముందు శాశ్వత కాలం ఉండిపోవాలంటే అది ఏమైనా అయ్యి మాట నాది సో వాట్ కైండ్ ఆఫ్ ప్రొలాపాయిటీస్ కనుక అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి భూత భ్రాంతి భూతు భూతేషు అంటే భ్రాంతి రూపేషు ప్రాణిషు అని సో కనపడకుండా అదృష్టం అదర్శనం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్ళీ అదర్శనంలోకి వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో అనేకములైన భ్రాంతులకు ఆలంబనంగా ఉండేటువంటి ఈ ప్రాణుల విషయంలో శోకించుట వ్యర్థము అని శోకానికి హేతు ఏమీ లేదండి చాలా హార్ష్గానే ఉంటుంది అంచేతనే ఆ అమ్మగారు నేను హార్ష్గా చెప్పానని వారు వారు కోపడ్డారు దాంట్లో తప్పేం లేదు నిజంగా షీ ఫ్యాక్ట్ ఇట్ దట్ సో దే వాంటెడ్ సమ్ సింపతి అండ్ ఇన్ దట్ మోమెంట్ ద సింపతి వాజ్ నాట్ ఫోర్త్ కమింగ్ బికాజ్ ఆఫ్ మై ఓన్ సిచ్యువేషన్ ఐ డిడ్ నాట్ సింపతైజ్ ఫర్ సమ్ రీజన్ ఆ టైం అటువంటిది సో లేకపోతే నేను సింపతైజ్ చేస్తా సో కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో భేమానురాగాల్ని కలిగి ఉండటం అవసరమే కానీ ఆసక్తిని కలిగి ఉండటము సుఖరము దోషము అది చాలా తప్పు దానివల్ల మానవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ పుత్ర పుత్ర పుత్రి ఎట్సెట్రా ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయే వీటిల్లో ఆసక్తి పెరిగి కొలది దుఃఖమే అధికమవుతుంది తప్పిస్తే అంతకంటే మీ దాంట్లో ప్రయోజనమే ఉండదు ఆసక్తి లేకుండా ప్రేమానురాగాలతో ఉండటం అవసరం ఎనీవే తర్వాత శ్లోకం ఆశ్చర్యవత్ పశ్చితి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 మహాత్ములు కొట్ చేస్తూ ఉంటారు ఆశ్చర్యము అంటే అద్భుతము అని అర్థం అది ఎలా వచ్చిందంటే ఆహ చర్య చర్య అంటే రెస్పాన్స్ యాక్షన్ ఆహ అంటాడు ఆహ ఇది చర్యతే ఆహ అని అంటాడు అనేటువంటి రెస్పాన్స్ని అది బయటికి తీసుకొస్తుంది దాన్ని అటు దా అది ఎప్పుడు అనే రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అది నార్మల్ అయితే రాదు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 జైల్లో ఉన్నాడు అతను పదేళ్ళ నుంచో ఏడేళ్ళ నుంచో జైల్లో ఉన్నాడు ఈ జైల్లో ఉన్న మనిషిని కోర్టుకు తీసుకెళ్తుంటే ది అపోజిట్ గ్యాంగ్ అపోజిట్ గ్యాంగ్ అంటే ఇంకేవాళ్ళు పరిటాల రవి గ్యాంగే అన్నమాట వాటి న్యూస్లో అలాగే చెప్పాడు ఆ గ్యాంగ్ వాళ్ళు వీడి మీద పడి చంపేస్తారేమో అని పోలీసులకు భయం అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని అనంతపూర్ కోర్టుకు తీసుకెళ్ళడానికి పెద్ద పోలీసు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి లేకపోతే వీడిని అనంతపూర్ కోర్టుకి వెళ్ళే దారిలో కాపలా కాసి ఈ పోలీసుల్ని తోసేసి పక్కకి వీడిని మద్దతు చేసి పారేస్తారు అది దే ఆర్ యాంటిసిపేటింగ్ ఇట్ అంటే ఆ శత్రు మిత్రభావం అంత నర నరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి శత్రువు మిత్రుడు అనేది ఇదంతా కల్పితం అండి అని చెప్పారు అనుకుంటుంది ఆ అనంతపురం డిస్టిక్లో ఏదైనా పిచ్చి ఆసుపత్రి ఉంటే వీడిని ముందు తీసుకెళ్ళి ఆ పిచ్చి ఆసుపత్రిలో భరిస్తారు తీసుకెళ్ళి ఫిజికల్గా లేవ తీసి పెట్టి దాంట్లో భరిస్తారు శత్రుమిత్ర భేదం కల్పితం అనే మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన ఉన్నారు ఆయన నా దగ్గరికి వచ్చి మీ భగవద్గీత క్లాసు వినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నాకు కుదరట్లేదు అంటే పోనీ మంచిది కుదిరినప్పుడేనండి ఎలా కుదురుతుందో కుదురుతుందనే నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే అదేంటి మా మనవాళ్ళు మనవరాళ్లతోటి చాలా బిజీగా ఉన్నాను ప్రస్తుతం అని చెప్పారు ఆయన సో ఇప్పుడు ఆయనతోటి ఏమన్నా మనవడు మనవరాళ్ళని మీరు అంటున్నారే అసలు భార్య ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా కల్పితా అని చెప్పారు అనుకోండి వాట్ హీ థింగ్స్ వీఆర్ టాకింగ్ విత్ ఎ మ్యాడ్ క్యాప్ అనే వాళ్ళు అనుకుంటారు అలా అనుకుంటారు అంచేతనే మీకు నేను వ్యక్తిగతమైన అనుభవం మీకు చెప్తున్నాను వేదాంతం చెప్పడం మానేశారు జనం దే స్టాప్ టీచింగ్ వేదాంతం ఇది కత్తిమీద సామిది క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పథ తత్ కవయోవ వదంతి కఠోపనిషత్తు ఇది దుర్గం పథే అందరూ నడిచే దారి కాదు ఇది దారి ఎవడూ ఇంట్లోకి రాదు ఈ దారిలోకి ఈ కత్తిమీద సామె ఎవడూ చేయడు a few unfortunate people do this really and uh, they, they are uh, slated for vidhi uh, em chestunnante vallani aa daarlo ki toseeshi vestundi vallu daantlo slashman lopadda ayyagalaaga vallu padu kottukuntu untaru ante it is meant for a few unfortunate fellows ante nobody teaches vedanta vedanta teach cheyadam aanu sir evaru teach chestunnaru meeru devi tattvamu ane heading betti మీరు పది లెక్చర్స్ ఇచ్చారనుకోండి మీ మీ లెక్చర్కి ఒక వెయ్యి మంది వస్తారు సాయంకాలం దేవీతత్వం మీద ఉపన్యాసం కుంకుమ పూజ అని పెట్టారనుకోండి ఆ ఊళ్ళో ఉన్నటువంటి సువాసినులు అందరూ అక్కడే ఉంటారు యుల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాలోయింగ్ ఇప్పుడు ఒక గృహంలో గృహిణీ గృహముచ్చితే గృహిణి మీకు మీ క్లాసుకు వచ్చేస్తే ఇంకా గృహం అంతా మీరే లేకపోతే దేవీతత్వం కాకపోతే విష్ణుమహిమ అని పేరు పెట్టి విష్ణుమహిమ చెప్పచ్చు భాగవతండాదే అజామి లోపాఖ్యానం ఇలాంటివి కొన్ని జత చేసి కొంచెం ఆ అలవాటు చేసుకోవాలి అలవాటు అయిపోతుంది చెప్తుంటే అలవాటు అవుతుంది ఏం పెద్ద పనేయం కాదు కొత్తగా అలవాటు చేసుకోర్లేదు కూడా ఇట్ కెన్ బి వాన్ యుల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాలోయ అలా కాకుండా ఈ అదర్శనా దాపతిత పునశ్చాదర్శనంగత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 నేను ఒక ఐదారు పేర్లు చెప్పగలుగుతాను నా అనుభవంలో ఫైవ్ సిక్స్ నేమ్స్ అయి కంట నాట్ మోర్ దెన్ దాట్ నాట్ మెనీ ఎక్కడొక్కడు అక్కడొకడు అక్కడో అల్లగా చెప్పచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో ఈ మధ్యకాలంలో అసలు మీకు ప్రవచనము అంటే పక్కన ఆర్కెస్ట్రా ఉంటుంది వాళ్ళను ఒక అరడదన మందిని అక్కడ పెట్టుకోవడమే ఒక వయలనిస్టు తబలా వైలినిస్ట్ ఎందుకని మనం పాడి పాటకి కొంత ఈ ప్రొవైడ్స్ ప్రో ప్రాపర్ యాంకర్ ఎందుకంటే ఈయన సంగీతం బాగాలేయడం జాతకాదు కాబట్టి యాంకర్ కింద ఉంటుంది వైలిన్ అంటూ ఉంటే ఈయన ఎలా అన్నప్పటికీ ఆ వైలిన్ దాన్ని సరిచేస్తుంది తర్వాత తబలా బాగా మధురంగా ఉంటుంది ఆ రిధిని ప్రొవైడ్ చేస్తుంది తబలా దెన్ హార్మోని ఈ మూడు ఉండి నవ్ యూ స్టార్ట్ గంటన్నర అయ్యేప్పటికీ వాట్ ఈజ్ దట్ యూ గెయిన్ అనే అంటే ది గెయిన్ ఈజ్ that you had a nice spiritual entertainment for 1 and 1/2 hours that is the only gain andaginchu ink gain emi undadu konjam soothing of nerves, afraid, nervous fred nervous samsarannalo tirugutunte nervous fitting kocchestundi nervous tight anipothai akkade vellu kurchunte aa keerta kontha attitude bhakti untundi kontha cultural background untundi ganaka akkada kurchunte bus you have some very nice a uh, shooting of nerves over uh, you want to uh, become less samsari or any such thing some interesting entertainment kind of spiritual entertainment we are not condemning you mean you are not criticizing in a particular group or in a particular person an overall attitude of this kind it is it is service a purpose also it has its own glory uh, but uh, it can be a kind of uh, a distraction for a higher pursuit possible kabatte ee atmastatvam annadi atyanta durvigneyam dani parshu chesi vadu chala viddurame bodhinchi vadu viddurame vini vadu viddurame everything is uh, wondrous about it ani shri krishnudu cheptunnadu deeniki avatarikaa durvigneyaha యం ప్రకృత ఆత్మా కిం మేవ ఏకముపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తూడండి అవతారికి ఎలా ఉందో నేను పడ్డ ఫ్రస్ట్రేషన్ ఆయన పడ్డట్టుగా ఉందో అవతారిక ఆయన ఇప్పుడు కా పరిదేవనా ఉంది కదా కా పరిదేవన అంటే అర్థం ఏమిటి ఏమిటా అలాగే దుఃఖిస్తావు ఏ వాట్ ఈస్ దాట్ దాన్ని ఉపాలంభము అంటారు ఉపాలంభము తప్పు పట్టడం నింద నింద అంటే తిట్టేయడం కాదు ఎవరో దుఃఖిస్తుంటే ఏమిటద్దు మనుషువా యు ఆర్ ఎ యంగ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఏ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ యు క్రై వట్ ఈస్ దిస్ అని అన్నాం అనుకోండి వాట్ ఈస్ దాట్ యు ఆర్ నాట్ ఏ వ్యాలిడేటింగ్ ది పర్సన్ యు ఆర్ నాట్ ఎ ప్రూవింగ్ క్రయింగ్ యు ఆర్ కండెమింగ్ ఇన్ ఎవే హిస్ క్రైమ్ కదండి దాన్ని ఉపాలంభము అంటారు సంస్కృతంలో మంచి పదం శంకరుల యొక్క భాష ఎంత అందమైన భాష చూడండి ఉపాలంభము కాబట్టి ఇక్కడ తత్రకా పరిదేవన ఎవడాయ్య అర్జున మా తాత ఉన్నాడు మా ముత్తాత ఉన్నాడు ఈయన చచ్చిపోతాడు ఆయన చచ్చిపోతాడు తాత ముత్తాత వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అని అనలేదు కానీ వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆల్ ఇమాజినేషన్ ఆల్ డెల్యూషన్ అని అన్నాడు కదా తత్రకా పరిదేవన అంటే యనా నిన్నొక్కడే నిన్ను నేను నిందిస్తున్నానని ఈ మొత్తం జగత్తులో ఈ మొత్తం మైదానంలో కొన్ని లక్షల వేల మంది ఉంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు నువ్వు ఒక్కడవే ఈ పొరపాటు చేస్తున్నావని నేను అంటలేదయా నిన్ను మాత్రమే నిందిస్తున్నానని నువ్వు అనుకోద్దు నిన్ను పర్టికులరైజ్ చేసి పర్సనల్గా నిన్ను నేను నిందించుటలేదు అని మళ్ళీ కొంచెం సర్దుబాటు చేస్తున్నట్టు అనమాట సో సాధారణే భ్రాంతి నిమిత్తే భ్రాంతికి కారణమైన అజ్ఞానము ఏమిటి భ్రాంతి పితాపుత్రాది భ్రాంతి ఈ భ్రాంతికి కారణమైన అజ్ఞానము సాధారణే సతీ సతి సూక్తమే సాధారణమై ఉండగా ఈ సాధారణమంటే తెలుగు సాధారణం కాదండి బాయ్ తెలుగు సాధారణం తెలుగులో సాధారణం అంటే అర్థం ఏంటి మామూలు అని కాదు కాదు సాధారణము అంటే సర్వ సమానము అని అర్థం మీరు నోట్ చేసుకోండి మామూలు అంటే ఒక రకంగా అదే అర్థం ఇన్ ఏ వే ఇట్ ఈస్ దేన్ బట్ సంస్కృతంలో అలాగ లూజ్గా చెప్పడం కుదరదు ఇట్ కెనాట్ బి లూజ్ మామూలు అంటే ఏదో లూజ్గా చెప్పినట్టుంది అలా కాదు యు పిన్ పాయింట్ ది మీనింగ్ యు నెయిల్ ఇట్ డౌన్ సర్వ సమానము అంటే అదే అర్థం సామాన్యం అంటే మీకు అర్థం